review for lesson 33 listen only start neneverini babu babu neneverini papa papa neneverini kadalika unnadi kaalu ledu kolata unnadi roopam ledu babu babu neneverini papa papa neneverini ఎండా నా పేరు ఎండా కాదు దాని వేడి నాకు నాకులేదు నా పేరు ఎండకాదు దాని వేడి గాలి నా పేరు గాలి కాదు దాని శక్తి నాకులేదు నా పేరు గాలి కాదు దు నా పేరు గాలి కాదు నా పేరు కాలం బాబూ నా పేరు కాలం పాప నా పేరు కదలిక ఉన్నది కాలులేదు కొలత ఉన్నది రూపం లేదు babu babu neneverini papa papa neneverini listen and repeat start babu babu neneverini babu babu neneverini పాపా పాపా నేనెరి కదలిక ఉన్నది కాలు లేదు కాలులేదు రూపం రూపం లేదు లేదు బాబు బాబు బాబు బాబు నేనేవరిని పాపా నేనెవరిని పాపాపా నేనెవరిని ఎండా ఎండా నా పేరు ఎండా ఎండా కాదు నా పేరు కాదు దాని వేడి నాకు లేదు దాని వేడి నాకు లేదు. నా పేరు ఎండకాదు దాని వేడి నాకు లేదు దాని వేడి నాకు లేదు ఓ బాబూ బాబూ నేనెవరిని ओ बाबू बाबू नेने पापा पापा, नेने पापा, पापा नेने गाली गाली ना पेरु गाली कादू ना गालि दानी शक्ति, नाकु दानी शक्ति नाकु ना पेर धू दाशक्ति దాని శక్తి నాకు లేదు ఓ బాబు బాబు నేనెవరిని ఓ బాబు బాబు నేనెవరిని పాప పాప నేనెవరిని పాప పాప నేనెవరిని కాలం దు నా పేరు ఎండ కాదు నా పేరు గాలి కాదు నా పేరు దు నా పేరు కాలం బాబు నా పేరు కాలం బాబు నా పేరు కాలం పాపా నా పేరు కాలం పాపా నా పేరు కదలిక ఉన్నది కాలు లేదు కదలిక ఉన్నది కాలు లేదు కొలత ఉన్నది రూపం లేదు కొలత ఉన్నది రూపం లేదు బాబు బాబు నేనెవరిని పాప పాపరి పాప పాప నేనెవరిని